శ్రీగ్యో నమ హరి ఓ శ్రుతిస్మృతి ఆలయ కరుణా నమాగవత్పాదశంకర సహనామూ సహనౌ పునస్సు సహకరవై తేజస్వినూ మావిత్వహీ ఏదైనా ఒక ప్రాణిని చూసినట్లయితే మనిషిని తీసుకోండి ఇక్కడ బ్రెయిన్ సెల్స్ ఉంటాయి ఇక్కడ రెండు కళ్ళు చూపు అలాగే ధ్రాణేంద్రియము శ్రోత్రేంద్రియము వాజేంద్రియము రసనేంద్రియము దేహమంతా స్పర్శ అలాగే చేతులు కాళ్ళు వీటన్నిటిని గుచ్చి పూలను గురించి మాల చేసినట్టుగా గుచ్చి ఏది అంటే వాయువు లేక ప్రాణము అది మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు ఆ దానం తీసేశారనుకోండి ఆ పూలన్నీ అవుతాయి చల్లా చెదరైపోతాయి అలాగే ఈ ప్రాణము కనుక లేకున్నట్లయితే ఇంద్రియములు ఈ పంచభూతములు ఇవన్నీ కూడా శిథిలమైపోయి చల్లా అదే ఆ ప్రాణము యొక్క మహిమ అది చెప్తున్నారు తస్మాత్ వై గౌతమ పురుషం ప్రేతమాహు అంచేత ఎప్పుడైతే వీడు దేహము నుండి ప్రాణము తొలగినదో వాణ్ణి ప్రేతం అని అంటారు అంటే ఇక్కడ లేడు ఇంక నాట్ హియర్ గా ఇంక మళ్ళీ వెనక్కి వచ్చి ఏమీ లేదు వెళ్లిపోయాడంటే అప్పుడు వాడి అవయవములు ఏమవుతాయి అసె అంగాన్ని గుత అంటే అవన్నీ కూడా చల్లా చెందరైపోయి వీడిపోయి అవన్నీ చచ్చు పడిపోతాయి అది ఆ ప్రాణము యొక్క మహిమ కబీర్ దాస్ ప్రసిద్ధమైన దానము మోకో కహాంధేరే బందే మైతో తేరే పాస్ట్మే దాంట్లో ఆఖరణ ఏమంటాడంటే మై విశ్వాస్ మే అంటాడు ఆఖరి వాక్యం నా నా క్రియా నా కర్మమే నా తంత్రమే నా క్రియా కళాపే నా కాశీమే నా కాబామే అంటూ అలా చెప్పి చెప్పి నా నా నా అంటే నిర్వాణ శక్తం చదువుతున్నట్టు ఉంటూ నా చేస్త అంతా చెప్పి ఆఖరణ ఏమంటాడు మైతో తేదే విశ్వాస్ మే దాన్ని పౌరాణికులు విశ్వాసము అంటే నమ్మకము దేవుడు నమ్మకంలో ఉన్నాడు అని చెప్పారు తప్పది కబిర్గా హోళ చెప్త పైనుండే నకారములన్నింటితోటి ఈ నమ్మకాలన్నింటినీ కూడా త్రోసికొచ్చి మళ్లీ నమ్మకం దగ్గరికి దాన్ని రవీంద్రనాథ్ టాగూర్ చాలా కరెక్ట్ గా దాని అర్థం చెప్పాడు విశ్వాస అంటే పై ఔట్ విశ్వాస ఇన్ గోయింగ్ విశ్వాస దాంట్లో ఉన్నాను నేను కాబతనే ధ్యానము గాలిని పీల్చుకుని విధులు పెడుతూ ఓంకారాన్ని ఓంకారము ఉచ్చరిస్తూ భావన చేస్తూ అది ఈశ్వరుడు అని దాని ఎందు ఈశ్వరుడున్నాడు అని ఆ విధంగా ధ్యానం చేయటం దాని ఎందు ఈశ్వరుడు గలుడు ఓకే ఓకే ఈశ్వరుతో అలా ఉంటాడు కానీ మనకి కండిషనింగ్ అయిపోతుంది చాలా సీరియస్ కండిషనింగ్ అయిపోతుంది చిన్నప్పటి నుంచే కండిషనింగ్ అయిపోతుంది ఆ కండిషనింగ్ ఎలా ఉంటుందంటే దాన్ని విడిచిపెట్టాలంటే భయం వేసేట్లా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఈశ్వరుడు ఆ ధూ మీద దూనించి వచ్చింది మొత్తం సమస్య తా కూడా దూనించొచ్చింది అంటే ఏమిటండి డూ అంటే వ్యక్తి పురుషుడు అని అర్థం ఒక అమ్మాయి ఉండి ఆ అమ్మాయి పేరు ఎలా ఉంది ఆ ఇంగ్లీష్ పేరు ఏమే లు పేరు ఏమే లు కానీ నేను చూశాను లూ పిలిస్తే అమ్మాయి చక్కగా పొలవుతుంది అయితే నేను డౌట్ వచ్చి ఏమా లు అని పిలిస్తే పలుకుతాము అది ఈజ్ ఆల్ రైట్ అని అడిగారు ఇట్ ఇది పర్ఫెక్ట్ అంటే లూ అనేది అది కేవలము స్త్రీకే అన్వయిస్తుంది ఆ భాషలో అది టచ్ భాషలో లూ అంటే స్త్రీకే అన్వయిస్తుంది అదేవిధంగా తెలుగులో లూ అంటే ఎవరికి అన్వయిస్తుంది పురుషుడు మగవాడికి అన్వయిస్తుంది కాబట్టి దేవుడు అని మీరు ఎప్పుడైతే అనేశారో ఆయన మగవాళ్ళు పైగా మన సొసైటీ హైడార్టికల్ సొసైటీ ఎకనమిస్టిక్ సొసైటీ నుంచి హైడారిటీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఫ్యామిలీ పేట్రియాటికల్ ఫ్యామిలీ లైఫ్ అంటే ఫాదర్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ అలా ఉండేది హెడ్ తోసేసి చేశాను కానీ మొత్తాన్ని ఉన్నప్పుడు ఉందితో అలా ఉండింది సో ఫాదర్ ఇస్ ది హెడ్ మీకు ఇదే మోడల్ ఆ దూకు పెట్టండి దూకు పెడితే మీకు దేవుడు అనే ఆయన మగవాడు కుటుంబ కుటుంబీకుడు భార్యా పిల్లలతో ఉంటాడు ఆ తర్వాత భార్యా పిల్లల్ని ఎలా అయితే మన కుటుంబాల్లో మగవాడు శాసేస్తాడో ఆ విధంగా శాసిస్తూ ఉంటాడు ఇది దేవుడు ఈ కుటుంబీకుడు ఎక్కడ ఉంటాడు ఏదో ఊళ్ళో ఉంటాడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊళ్ళో ఉంటారు పిఠాపురం జమీందారు గారు ఏ ఊళ్ళో ఉంటారు ఉంటారు గద్వాల్ జమీందారు గద్వాల్ లో ఉంటారు అలాగే దేవుడు అంటే ఆయన హీ వైకుంఠం జమీందారు దట్ ఈ జమీందారు గారికి ఓ దివాన్ ఉంటాడు అలాగే మన విష్ణువు కూడా ఓ దివాన్ ఒకటి ఉంటాడు దివాన్జీ అని అంటారు అలాగే జమీందారు గారి కారు నడిపిన వాడు ఒక ప్రత్యేకంగా ఉంటాడు ఆ డ్రస్ అది వేస్తుంది కూడా అలాగే ఉంటాడు అని ఈ విధంగా మీరు జమీందార్ గారికి జవహరి ఉంటుంది జవహరి అంటే తెలుసు కదా నగర్లోకి ప్రత్యేకంగా ఓ పెట్టి స్టీల్ చేస్తుంటాయి ఆయన అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాడు సో ఈ విధంగా మీరు ఈ మోడల్ ఒకటి తయారు చేసి ఈ మోడల్ని బాగా ఇండాక్ట్రియేట్ చేసి పెడితే వాడికి మోకో కహాన్ కుంఠలే బాట వాడికి ఏమర్థం అవుతుంది అండ్ మైతో తూ ఉన్నాడు శ్వాసే విశ్వాసం తర్వాత ఈ ఆ వాయువు కనుక నిర్గం ఇస్తే ఇవన్నీ కూడా చాలా చెదరైపోతాయి మెదక్ కావాలి కదా మరి దేవుడు అంటే ఇవన్నీ ఇంద్రియములన్నీ కలిసి పనిచేయడమే మెరక్కిల్ చూడండి బుద్ధి వాక్కు చేతులు ఎలా పనిచేస్తున్నాయి చూడండి మాట్లాడుతూ ఉంటే బుద్ధి మాకు చేతులు పనిచేస్తున్నాయి కదా చేతులతో నేను జెస్చర్స్ పెడుతో వాయిందేమో బుద్ధి మూడు కూడా సింకులైజ్ గా పనిచేస్తున్నాయి చూడండి చూడండి అని అంటూ చెయ్యి ఎలా వచ్చింది చూడండి అలా అన్నారు అనుకోండి అది చూసి కూడా ఏమనుకుంటాను ఎవరి సంథింగ్ రాంగ్ అనుకుంటా కదా చూసివాళ్ళు ఎవరుకుంటాను ఏదో తప్పుంది అనుకుంటాను అని అలా అన్నాననుకోండి అప్పుడు మీరేమిటి ఇలా నుండి ఏమిటని మీరే ఆశ్చర్యపడతారు కదా మీరే ఆశ్చర్యపడతారు అని అన్నాననుకోండి చాలా సందర్భంగా ఉంది కాబట్టి ఆ సింక్రమైజేషన్ అది ఎవరు చేస్తున్నాను మనిషి చేయడు ఆ మనిషి లోపల ఉండే ఆ పరమాత్మ చేస్తారు ఓకే అందుకేనే ఆ ప్రాణవాయువు తొలగిపోయిన వెంటనే ఇంద్రియములన్నీ చల్లారిదురైపోతాయి దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు వాయువు గౌతమ సూత్రేణ సందృబ్ హే గౌతమ దీన్ని మనం ఏమని చెప్పచ్చు అంటే అని యాజ్ఞవల్ చెప్తున్నాడు వాయువు చే వాయువు దానికే వాయువుకే వాయువుకు సూత్రము అని పేరు ఎందుకు వచ్చింది అంటే పువ్వులను అందించని దానము కట్టి పెట్టినట్టుగా ఇంద్రియముల వ్యాపారములను అందించని కట్టి పెట్టి ఉంచుతున్నాడు కనుక పేరు వచ్చింది సో ఆ విధంగా నీవు తెలుసుకో అని యాజ్ఞవల్ చెప్తున్నాడు నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ గా ఉంది అని మార్కులు వేసేసాడు నువ్వు పాస్ అయిపోయావు తర్వాత ఇంకేమిటి సూత్రమును చెప్పుట పూర్తయినది అంతర్యామిని చెప్పము అంటే సూత్రమునకు కూడా లోపల ఉండి నియంత్రించేటువంటి ఆ పరమాత్మ చైతన్యం గురించి చెప్పవలసినది ఇప్పుడు భాష్యం చూద్దాము అస్థిజ లోకే ప్రసిద్ధి లోకంలో ఈ ప్రసిద్ధిలది కథం ఎలా ఉంది ప్రసిద్ధి అంటే వాయువు సూత్రము గనుకనే సర్వమును సర్వమును అంటే సకల ప్రాణులను పైగా ఒకే ప్రాణులు సకల ఇంద్రియములను కట్టి పెట్టి పెడితే ప్రాణం పోయినప్పుడు ఆ మంత్ర శరీరమును ఉద్దేశించి జనులు ఏమంటారు ప్రేతం అని అంటారు ప్రేతం అని ఎందుకున్నారంటే అస్స పురుషస్య అంగా నీతి ఈ వ్యక్తి యొక్క అవయవములన్నీ కూడా చల్ల చెదరైపోయినాయి అని అంటారు ముఖ్యంగా పువ్వులు అంటే అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది మనువులు మనువులు పెట్టారు గుచ్చారనుకోండి ఆ దారం లాంటివి మనువులన్నీ అవుతాయి చల్ల అలాగా సూత్రాపదే మన్యాదీనాం ప్రోతానాం అవసరం సనం దృష్టం మీరు చూసుకోండి ఇప్పుడు ఈ పగడాలు ఇవన్నీ కలిపి దానం కింద దారం పోసి గుచ్చుతారు నల్ల పూసలు దారం పోసి గుచ్చేదనుకోండి ఆ దారం పింకేస్తే ఏమవుతాయి కూడా చెల్లాలి చదవాలి అలాగే మనువులు నల్లపూసలు మనులే నేల మనులు పేరు వాటికి అలాగే మిగతా మనులు చాలా మనులు పగడా అవన్నీ ఇవని ఇవని ఏవేవో పోగేసి అవన్నీ గుచ్చుకుని మెడ వేసుకుంటూ ఉంటారు మన ఇండియాలో ఓ రకంగా ఉంటుంది మీరు యూరప్ అక్కడికి వెళ్తే ఆ సముద్ర తీరాన అవి ఈ గుళ్ళలు అవి దొరుకుతాయి అవి ఆలుచిప్పలు ఇలాంటివేవో రకరకాల శంఖములు గుల్లు శంఖములు ఇలాంటివి దొరుకుతాయి అవి వాటిని మెడ వేసుకుంటారు వాటిని కట్టి మెల్ల వేసుకుంటారు కొంతమంది ఈ పులిగోళ్లు అలాంటివి మొక్క కాగితం కట్టె మొక్కలు ఇలాంటివి తీసి గుచ్చినాడు ఏదో ఒకటి వాడే అది ఈ సన్యాసులు ఏం చేస్తారంటే దానికి దేవుడు పేరు పెట్టేసి పూసలను గుచ్చినాడు రుద్రాక్షాన్ని పేరు పెట్టారు అది మామూలుగా చెట్టు నుంచి వచ్చినటువంటి సీట్స్ గంగల్ ఆ గింజలకి ఇప్పుడు చింత పెక్కలు వేసుకున్నా కూర్చుని చెప్పాడు చింతపెక్కలు దొరుకుతాయి తమిళనాడులోనో అక్కడ అవి గుర్చేందుకు వేసుకోవడం అంటే వేసుకున్న కొద్ది రోజులకి ఉండిపోతాయి పురుగు పొడుతుంది చింతపెక్కలు నిలబడవు లేదా రుద్రాక్షం చిల్లి పెట్టి మీరు వేసుకోగలిగితే అది ఇంకా మీరు జీవితకాలం మార్చుకోనక్కడ పండుగ అందుకోసం వేసుకుంటాం రుద్రాక్షం రుద్ర అని పేరు పెట్టారు కాబట్టి ఈ వైష్ణవులు వేసుకోవడం మానేసారు లేకపోతే వాళ్ళు వేసుకునే రుద్ర పేరు పెట్టారు కాబట్టి వేసుకోవడం మానేసారు కొంతమంది తెలివితేటలు రుద్ర కాబట్టి భద్ర అని పేరు పెట్టి దానికి భద్రాక్ష పేరు పెట్టి వేసుకుంటున్నారు రుద్రాక్ష అంటే మనం వేసేసుకుంటాం మనకేమీ మొహమాటాలు హ్యాపీగా వేసేసుకుంటాం కానీ వాళ్ళు వేసుకోవటానికి కష్టపడతారు ఎందుకంటే రుద్రుడు శ్మశానంలో ఉంటాడు ఏడ్పిస్తాడు ఎందుకు చేస్తాడు ఆ పువ్వులు మనం ఆ గంగలు మనం వేసుకోవడం మనస్సు ఉల్లాసంగా ఉండదు అందుకోసం భద్రాక్ష అని పేరు పెట్టేసి అవి ఎందరు రుద్రాక్ష కాదు భద్రాక్ష కాదు ఎందరు మీరు పెట్టిన పేరు సో దానికే ఉండదు అక్ష అంటే కరుణ అదే ఉండదు వీరి భ్రమ ఇవన్నదో సిస్టమ్ ఒరిజినల్ మిషి మేకన ఒక ఉంటాడు దాని నుంచి ఇవన్నీ వస్తూ సో ది పాయింట్ ఈజ్ అవన్నీ వేసి అలాగే కట్టి మధ్యలో దారం పెట్టి ఆ దారం చక్క మనం చర్పు మనం దారం అవన్నీ అలా ఈ ప్రాణం పోయినప్పుడు అలాగే అంచం పోయిన వెంటనే వాడిని ఏదో ఏ పొజిషన్ లో మీరు బాడీని డిస్పోజల్ అప్ చేసేస్తారా పొజిషన్ లో పెట్టేయాలి పడుకోబెట్టి డిస్పోజల్ అప్ చేయాలంటే పడుకోబెట్టేయడమే కూర్చోబెట్టాలంటే కూర్చోబెట్టేయడమే ఏదో చేసేయాలి వెంట వెంటనే ఇంకా దాని అలా పెండింగ్ లో పెడితే కష్టమైపోతుంది ఎందుకంటే ఇంకా అవయవాలన్నీ కూడా రెగర్ మార్చేసి వచ్చేసి విగుసపోతుంది అంటే ఆ ప్రాణము యొక్క మహిమ అంతటిది దేవం వాయు సూత్రం అక్కడ మీకు ఎత్తిదో మన ప్రేహంలో వాయువు వాణియందు వీని యొక్క అవయవములు ఆ మణియందు వలే గ్రొచ్చబడి ఉన్నట్లయితే ఎది ఎది అంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఆల్సో ఎది అంటారు అలా దృక్షబడి ఉన్నట్లయితే మనం సూత్రం అనవచ్చు అలా దృక్షబడి ఉన్న ఈ అవయవములన్నీ కూడా వాయువునందు దృక్షబడి ఉన్నది వాయుం సనమంగా కాబట్టి తహాందు వలన వాయువు తొలగిపోతూనే అవయవములన్నీ చిన్న భిన్నములైపోక్తియుక్తముగా ఉంటది ఇప్పటికి తెలుస్తూ ఉన్నది దాంట్లో ఏమి అంత పెద్ద నిర్దోరం ఏమీ లేదు అంటే వాయువే వీటన్నిటి నెల నుంచి అట్టే పెట్టింది అతను వాయువు నాగవుతమా సూత్రేణ సంతృబ్ నిగమయ్యేది అంటే అంతకు ముందు చెప్పిన దాన్ని ఇంకోసారి చెప్పి ఫైనలైజ్ చేయటాన్ని నిగమనము అని అంటారు అంతకుముందు చెప్పిన మాట వాయువు వీటన్నిటినీ నిలబెట్టి ఉంచింది అని మంత్రంలో చెప్పి మళ్ళీ మంత్రం పూర్తయ్యేపుడు మళ్ళీ అదే మాట చెప్పారు సో సూత్రైన సంతృప్త అని భగవంతి ఆరంభంలో భవంతి చెప్పిందే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్లీ చెప్తారు ఇంకా ఇది ఆఖరి సాధి చెప్తారు దాన్ని నిఘమానము అంటే ధూమాసా పర్వతో వర్ణిమాన్ ప్రతిజ్ఞ ధూమాత్ లింగము యథా మహానస అది వ్యాప్తి జ్ఞానము దృష్టాంతము అయం యథాథా అది వ్యాప్తి జ్ఞానము తస్మాత్ అది నిగమానము అలా పంచావయవ వాక్యంలో దాన్ని ఐదు అది నిగమనము అంటారు అది అది అనేగమనము టెక్నికల్ వర్డ్ అంటే ఇక్కడ ప్రారంభంలో ప్రతిజ్ఞ చేసిన దానిని తిరిగి మళ్ళీ ఫైనలైజ్ చేసేప్పుడు చెప్తే దాన్ని నిగమానము అంటారు కాబట్టి వాయు వాయువే సూత్రరూపముగా ఈ అవయవములన్నిటినీ నిలబెత్తుతున్నది అని ఏదైతే గలదో అది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పి నిగమనము చేయుట అయినది మీకు ఒక రహస్యం చెప్పంటారా చెప్పింది చెప్తున్నట్టు అనిపిస్తుంది కొత్త అనిపించదు మరి ఈ శాసనం ఇలాగే ఉంటుంది కదా మీకు రహస్యం చెప్తా మీరు జీవితంలో చేసే పనులన్నిటికీ లక్ష్యం ఏదో తెలుసునా ఆనందము ఇప్పుడు మీరు కోరికలు తీర్చుకునే జైలు కొరకు ఆనందం కోసము భయమును పోగొట్టుకోవాలని ప్రయత్నం చేయడం నేను కోసము ఆనందం కోసము సెక్యూరిటీ ఉన్నట్లయితే ఆనందం కోసం దేవుణ్ణి పూజించడం దేనికోసం ఆనందం కోసం వివాహం దేనికోసం పిల్లలు దేనికోసం డబ్బు దేనికోసం ఈశ్వరుణ్ణి ఒక పెట్టుకుని ఒక విశ్వాసాన్ని ఒకదాన్ని అందిపుచ్చుకుని ఆ విశ్వాసంతో ముందుకు వెళుతూ మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించేది దేనికోసం ఆనందం కోసం ఒకవేళ ఈశ్వరుడు నేను మీకు ఆనందం ఇవ్వను అన్నాడు అనుకోండి మీరేం చేస్తారు ఆధారించడం మానేస్తున్నారు ఆనందం కోసమే కదా ఆ ఆనందము బయట ఉందనుకుని మీరు ఈ ప్రయత్నాలన్నీ చేసుకున్నారు ఆనందం బయట లేదు అది మీ లోపల ఉందండి ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలిగితే మీరు కృతార్థులైపోతారు మనుషులు కర్మలు చేస్తూ ఉంటారు ఏం కోసము ఏదో ఒక ఆనందం కోసం చేస్తూ ఉంటారు అది వాళ్ళలోపల ఉంది మనుషులు పెద్ద పెద్ద తీర్థయాత్రలు లేకపోతే అమెరికాలు రష్యాలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు దేనికోసము అక్కడ ఏదో ఉంది అది మనం పొందాలి అది అప్పటికే వాటి లోపలే ఉన్నది వివాహం చేసుకోవడం కోసం దానికోసమే కొంతమంది సన్యాసాలు పిచ్చేసుకుంటూ ఉంటారు ఋషికేశ్వే సన్యాసాలు పిచ్చేసుకుంటూ ఉంటారు ఆ సీజన్ సన్యాసాల సీజన్ ఒకటి ఈ రోజేది అంచేతనే నేను ఇక్కడ కూర్చున్నా నో సన్యాసాలు ఈ రోజే శివరాత్రి నాటి సన్యాసాలు ఇప్పటికీ అయిపోతూ ఉంటాయి మా అచ్చే లేవు నేను ఎక్కడే కూర్చున్నా కావచ్చు అక్కడ అయిపోతూ సన్యాసాలు ఎందుకు సన్యాసాలు ఆనందం కోసం అయితే సన్యాసం తీసుకుని ఆనందాన్ని తనలో దర్శించుటే చేయాల్సింది అంతం తన ఎందే కలదు అనిచేతనే మైతో తేలో పా నా లోపంలో నువ్వు ఎలా ఉన్నామంటే ఇవ్వం వాయువు రూపంగా సూత్ర రూపముగా ఉన్నా ఇది వేదార్థ మీకు పురాణమైన మతం ఏం చేస్తుందంటే దేవుణ్ణి మీకు దూరంగా పెడుతుంది చిన్నప్పుడు బెల్లముక్క డబ్బాలో ఉంటుంది బెల్లం అది అందకుండా అతను ప్రయత్పం పిల్లలు దాన్ని అందుకోలేని విధంగా పెట్టడం అందుకోలేకపోతే అంటే కంట్రోల్ ఉంది కంట్రోల్ ఇష్యూ ఉంటారు కంట్రోల్ ఇష్యూ కాబట్టి పిల్లలు ఏం చేస్తారు అమ్మ నాకు బెల్ల మొక్క పెట్టు అమ్మ బెల్ల మొక్క పెట్టాలని ప్రాణం చేసి అప్పుడు తల్లి వెళ్ళి చిన్న కొట్టి చిన్న మొక్క తీసి చేతిలో మళ్ళీ పైలు పెట్టారు అలాగే దేవుణ్ణి అక్కడ పెట్టడం పైలు పెట్టడం నాకు దేవుడు కావాలి నాకు దేవుడు కావాలి మరైతే తిరుపతిరా తిరువల నుంచి క్యూలో నిలబడం మన క్యూలో నేను అంతసేపు నిలబడ్డా అయితే ఐదు వందల రూపాయలు ఇచ్చి ఈ క్యూలో నిలబడ అని ఈ విధంగా మతం ఏం చేస్తుందంటే దేవుణ్ణి మనకు దూరంగా పెడుతుంది తీసుకెళ్ళి జ్ఞానం ఏం చేస్తుందంటే ఉపనిషత్తు దేవుణ్ణి బాగా దగ్గరగా తీసుకొస్తుంది ఇది ఇది మౌలికమైన సత్యం ఈ సత్యాన్ని జనాలు తెలుసుకోలేక ఎన్నిసార్లు చెప్పండి మీరు ముట్టిగా వేసి చెప్పినా ఏం చేసి వాళ్ళకి పట్టేసుకుని కళ అంటే చెప్పినా కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ తాటే అదే నీలో ఉన్నాడు రా దేవుడు చెప్పి చెప్పి మీరు ఎవరికైనా సంప్రదేశ్ ప్రయత్నం చేయండి నేను చూస్తాను ఇట్ క్యాన్ హ్యాం వాళ్ళు వెనరల్ టైరల్ డే ఎందుకంటే ఆ కండిషనింగ్ అలాంటి అంచేతనే మీరు మీకున్న కండిషనింగ్ ని గుర్తుపట్టి కండిషనింగ్ అంటే అర్థమైతే తెలిసిన దేవుడి గురించి కొన్ని నిశ్చయములు నిష్కర్షాలు ఉంటారు కంక్లూషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ పెట్టి కూర్చుంటారు అలా కంక్లూషన్స్ మీరు ఎక్కడి నుంచి మీరు ఏమన్నా దేవుణ్ణి చూసి ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా అమ్మగారిని నేను మిక్సీ మునుక్కోవాలనుకుంటున్నాను ఏ మిక్సీ మొనమంటారో అని అడిగారు అనుకోండి అది ఇంకా సుమీత్ మిక్సీ మునుక్కోండి బాగుంటుంది అని చెప్పారు అంటే వారు అలా ఎందుకు చెప్పారు దాన్ని వారు కొని వాడి అనుకోవడంతో చెప్పారు అలాగే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నేను దేవుణ్ణి ప్రార్థించదాం అనుకుంటున్నాను ఏం ప్రార్థిస్తామంటారో అని అడిగితే ఆయన ఒక ప్రార్థన ఒకట చేస్తాను అంటే దాని అభిప్రాయం పెట్టి ఆయన ప్రార్థన చేసి ఆ దేవుణ్ణి మచ్చిద చేసుకుని అంతా చేసి చెప్పాడని మనం అనుకోవాలి అలా చెప్పాడా మీరు అలా సంపాదించారా దేవుడి గురించి సమాచారం అలా మీరు ఎలా సంపాదించారని చెప్పమంటారా మీ నాన్నగారు అమ్మగారు ఆరాధించే దేవుణ్ణి మీరు ఆరాధిస్తారు నా దగ్గరికి నాకు బాగా ఇవన్నీ గుర్తు అంటే హ్యోమన్ సైకాలజీ పిస్టిగా చెప్తున్నా నా దగ్గరికి ఒక పెద్ద ఆయన ఆయన భార్య ఎల్డర్స్ ఒక అమ్మాయి కొడుకు మొత్తం నలుగురు వచ్చారు సేలోస్ బర్గ్లా నలుగురు వచ్చారు ఆ నలుగురు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్ వైపు వచ్చి స్వామి దయానంద ఆశ్రమానికి వెళ్లి దక్షిత వచ్చారు ఆయన ఆఫీస్ కు వెళ్తే స్వామిజీ ఉన్నారంటే ఉన్నారు ఆయన స్వామి టీవీ అంటారు ఆ రూమ్ కూర్చొని ఉంటాడు ఆయన ఇండి మీరు మాట్లాడచ్చు నాకు ఫోన్ చేస్తే రమ్మమ్మ సరే నలుగురు కూర్చున్నారు కూర్చోగానే మీరు ఏమి బోధిస్తారంటే నేను చాలా గొప్పగా శంకర భాష్యాలు అవి బోధిస్తున్నాం సార్ అంటే శంకరాచార్యులు భాష్యాలు అబ్బో చాలా గొప్పగా ఉంటది అంటే కూడా భాష్యాలు రాసేది ఏమి ఉంటుందండి అలా పెద్ద అయినా అసలు మిగతా వాళ్ళు ఎవరు ఆశ్రయించాలి అవి పెద్దలు ఇరవై ఏళ్ళు కావండి అలా శంకర్ల భాష్యమే అసలు ఘట్రా అనే మనం మిగతా వాళ్ళు ఎవరు రహస్యండి కదండి అవి స్టాండర్డ్ కాదవి పెద్ద కరెక్ట్ కాదు ఏమిటంటే కదండి ఏవో ఉన్నాయండి అవన్నీ ద్వైతవ్ణి వాటిల్లో సారవ ఏమి ఉండదు అని నేను చెప్తున్నా నాకు ఎందుకున్న డౌట్ ఇలా నిండు కృషి చేస్తున్నారు ఆ అమ్మాయి కేసు అమ్మాయి యంగ్ లేడీ అమ్మాయి అలాగా అదో రకంగా చూస్తూ ఉన్నది నా కేసీ మీద కేసీ అయితే అప్పుడు మరి ద్వైతం అంటే అది ద్వైతం సరికాదండి దాంట్లో ఏది సాధన లేదండి అని నేను అన్నా శంకరులు చెప్పిన అద్వైతమే సత్యం అప్పుడు మరైతే ఆ మాట మీరు ఈ అమ్మాయికి చెప్పండి అన్నారు అప్పుడు నేను అమ్మాయి నాకు అప్పుడు డౌట్ వచ్చింది పెద్దవాళ్ళు నా చేత వాగించే నేను వెదమొహం వేసుకుని వాగాను ఎన్నోసారి నేను వాళ్ళు పెట్టిన ట్రాప్ లో పడి వాగాను వా ఇట్స్ ఏ ట్రాప్ అప్పుడు అమ్మాయిని అడిగారు ఏమా ఏమిటి విషయం ఏమిటో అడిగారు నేను కృష్ణాకాన్షియస్ అంటే చాలా ఇష్టమని నాకు నేను హరే కృష్ణ జపం చేస్తూ ఉంటాను వీళ్ళు ఒక్కరి నన్ను ప్రశ్నలు పెడుతున్నాడని చెప్పి నా అమ్మాయి అంటే ఎవరమ్మా ఈ అమ్మాయిని అంటే మా కోడలు అని చెప్పారు అప్పుడు అప్పుడు ఆ అమ్మగారు చెప్పారు పెద్ద అలా అడిగేసి చూస్తుంటే చెప్పారు మా ఇంట్లో మేము మేము శంకరాచార్య సంప్రదాయం ఉంది మరి ఈ అమ్మాయి మటు మరి కృష్ణా కాన్షియస్నెస్ లోకి వెళుతోంది మీరు ఎవరన్నా కొంచెం నచ్చలు చెప్పండి అని చూడండి ఇలాంటి వేషాలు ఇప్పుడు వేస్తే వేసరించి ఎప్పుడు మీ కోడలు మనసు నేను మారుతుంది అదే మీ అందుకోసం శంకరాచార్య గురించి నా జన్లు వాదించారా ఎవరు ప్రయత్నిస్తే తప్పే సూచి అప్పుడు ఆ అమ్మాయిని అడిగారు ఏమా నువ్వు వాటి యువర్ ఇష్టం అడిగా అంటే నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం తప్పేమో ఉందానని తప్పేమో లేదని నేను హరే కృష్ణ జపం చేసుకుంటాను తప్పేమో ఉందా తప్పేరు నాకు ఈ ద్వైతం అద్వైతం అంటే నాకేమీ తెలీదు నేను అలా కొనసాగించవచ్చు నా ఇష్టం అమ్మా యూ కెన్ ఆల్వేస్ డూ దాంట్ అయ్యా వెళ్ళి రండి అని ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏమిటి వీళ్ళు పూజించే దేవుణ్ణి ఆ పూజించటం లేదు ఇష్యూ ఇప్పుడు అర్థమైందండి మీరు దేవుణ్ణి పూజిస్తున్నారంటే మీకు తెలిసి మీ మొహం కాదు మీరు తెలిసి పూజించారా మీరేం తెలిసి పూజించలేదు మీ తల్లిదండ్రులు పూజించింది మీరు పూజించారు పూజించకపోతే వస్తుంది వాళ్ళు పూజించి మీరు కొత్త ఏదైనా పూజించారనుకోండి భ్రక్షన్ రాదు ఇలా నిరువు అడ్డగొట్టు పెట్టుకున్న వాళ్ళు వెళ్ళి హరే కృష్ణ హరే కృష్ణ అంటే ఇంట్లో వాళ్ళందరూ ఏమిటి అని అర్థం చేస్తారు ఈ భ్రక్షణ ఎందుకు లేని మీరు కూడా అడ్డంగా పెట్టేసి పూజించేసారనుకోండి పదే మీరు ఆ రకంగా ఏముడి గురించి సంపాదించిన జ్ఞానం తప్పది అది మీరేమి తెలుసుకున్నదేమీ కాదు అది దాన్ని తెలివి అనడానికి వీలు కండిషనింగ్ అని మాత్రమే అనాలి అటువంటి కండిషనింగ్ లో మీరున్నప్పుడు మీకు వేదాంతం ఏమిటి బోధిస్తారు ఏం బోధిస్తారు వేదాంతం మళ్ళీ మీ కండిషనింగ్ మీదే వేదాంతం దాని కబీర్ కాదు మీకు ఎందుకు నచ్చుతాడు నచ్చడు కబీర్తో అసలు నచ్చేవాడు ఎవరు కొద్ది మంది ఉంటారు వాళ్ళకి అలా వినగానే నచ్చుతాడు ఎందుకంటే వాళ్ళ ఓపెన్ మైండ్ తో ఉంటారు ఈ కండిషనింగ్ అడ్డు రాకుండా ఆ నిర్మలమైన ఆకాశం ఆ కాన్షియస్నెస్ అలాగే విశాలంగా ఓపెన్ గా ఉంటుంది ఒక ఇన్నర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది దాంతో కబీరు మాట వినేప్పటికే ఎంత బాగా చెప్పారు బా కలిపి మీరు ఇది మాట్లాడితే అండి మీరు మామూలుగా కాగితం మీద రాసి ఇది ఎలా ఉందని ఒక స్వామీజీ మట్టి వెళ్తే చాలా బాగుందండి ఇది కబీర్ చెప్పా కబీర్ చెప్పాడా అయితే అలా అంటారు ఇందాక నేను ట్రాయపడ్డాను చూడండి అలా కబీర్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి మనుషులు కండిషన్ ఉంటారు ఇక్కడ ఉపనిషత్తులో ఏం చెప్తున్నారంటే చూడు నీ శ్వాస కేసు నువ్వు చూడు ఆ శ్వాసని పరిశీలించు ఆ శ్వాస ఎందుకు ఈశ్వరుడు గలదు ప్రత్యేక కూడా అలాగలు నమస్తే వాయుమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి కొన్ని ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని కూడా చెప్తారు సంప్రదాయం కాబట్టి ఆ పరమాత్మ ఈ దేహమునందు వాయువు రూపముగా ఉన్నాడు అతి గౌతమీ అన్నాం మనం కాబట్టి వాయువే సూత్రమై ఈ దేహమును ఇంద్రియములను సకల ప్రాణులను కూడా గురించి ఉంచుతున్నాడు ఒకే దేహమునందు వాయువు సూత్రముగా ఉన్నాడు సకల దేహములందు కూడా వాయువు సూత్రము అంటే మనందరము కూడా ఒకే ప్రజాపతి యొక్క అంగములై ఉన్నాడు ఇప్పుడు ప్రజా ఇప్పుడు మాలయందు పువ్వులన్నీ ఒకే మాలయందు అంగములై ఉన్నట్లుగా ఒకే హిరణ్య గర్భుడు అయితే ఒకే విరాట్ వన్ కాస్మిక్ సన్ గడి పురుష సూక్త సమాజంలో నాలుగు రకాల జనులు ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా ఆ పురుషుని యొక్క అంగములుగానే ఉన్నారు తప్ప పురుషుల నుంచి విడివడి లేరు కాబట్టి ఇప్పుడు ఆ మంత్రము అందరిని కలిపే మంత్రమా విడదీసే మంత్రమా కలిపే మంత్రం కాస్మిక్ పురుష విశ్వ పురుషుడు ఒక్కడే కాదండి సమాజంలో నాలుగు వర్ణాలు ఉన్నాయండి మరి మేము ఆ విశ్వపురుషుడితో మాట సంబంధం ఏమిటి అంటే మీరు నాలుగు వర్ణాల వారు కూడా ఒకే విశ్వ యొక్క అంగములు ఏమంగాలండి అంటే ఏమి అంగాలంటే తలవచ్చు కాళ్ళవచ్చు చేతులు అవ్వచ్చు అలాంటి అంగములు అని కలిపేందుకోసం చెప్పింది తప్ప విడదీయడం కోసం చెప్పలేదు సార్ రివర్స్ అయిన పరిస్థితి అడిగితే మిష్పక్షం అది హిందూయిజం యొక్క మిష్పక్షం ఆ నిస్ఫార్చ్యూన్ వల్లనే మనకి సమస్యలు వచ్చాయి ఇప్పుడు కశ్మీర్ సమస్య కానీ పాకిస్తాన్ సమస్య కానీ దాని మూలాల్లో మీరు వెళ్ళిపోతే ఈ నిస్ఫార్చ్యూన్ వల్ల వచ్చాయి ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ మీరు ఎప్పుడైనా వింటారు భట్ భట్ చౌదరి వీళ్ళందరూ ముస్లింస్ వాళ్ళందరూ బ్రాహ్మణ ముస్లింస్ బ్రాహ్మణులే భక్తులే భక్తువులు అయ్యారు అలాగే ఇంకా ఉన్నారు ముస్లింస్ వాళ్ళందరూ బ్రాహ్మణు బ్రాహ్మణులు ముస్లింస్ కింద మరిపోయారు రెండు మరి పేరు తెలుసు అండి ఈ బ్రాహ్మణుల్ని జైల్లో పెట్టాడు వాడు ఆ ముస్లిం రూల్ను జైల్లో పెట్టాడు జైలు నుంచి విడుదలయ్యాడు వీళ్ళు మళ్ళీ హిందూ రూల్ను వెళ్లి యుద్దం జరిగింది ఆ యుద్దంలో ఆ హిందూ రూల్ ల నెగ్గాడు ఈ బ్రాహ్మణులందరూ జైలు నుంచి విడుదలైపోయారు విడుదలైపోయి వచ్చేస్తే వీళ్ళు రానివ్వలేదు ఎందుకు రానివ్వలేదు అంటే మీరు అపవిత్రం అయిపోయాడు మీరు రావడానికి వీల్లేదు అంటే అప్పుడు రాజు చెప్పాడు అంటే ఈ బ్రాహ్మణ పరిషత్ వచ్చి వాళ్ళు రావడానికి వీల్లేదని వీళ్ళు తీర్మానం చేస్తారు ఇష్టది శ్రీనగర్ రాజు హరిసింహ ఎవరో ఒక ఆయన వీళ్ళని పవిత్రం చేద్దాము చెరువు దగ్గర ఒక పట్టుకెళ్లి నదిలో నిలబెట్టి ఆ నీళ్లు పోసి వాళ్ళు స్నానం చేయించి మీరు మంత్రాల్లో మీరు చెప్పండి ఆ విధంగా పవిత్రం చేద్దాము అని అన్నాడు ఆయన రాజు వాళ్ళు కలుపుకోవాలి మనం అని అంటే వీళ్ళు అన్నారు ఇంకా వాళ్ళు పవిత్రం అవును వాళ్ళు మళ్లీ చచ్చిపోయి వెళ్ళి పుట్టితే పవిత్రం అవుతారు తప్ప ఈ జన్మకి వాళ్ళు పవిత్రం కాదు ఎందుకంటే గోమాంసం ఏదో తినుంటారు నేను తినలేదు మీరు తెలియకుండా వాళ్ళు పెట్టుకుంటారు అని వెయ్యి మంది బ్రాహ్మణులు వీళ్ళనే రాని ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఔట్కాస్ట్లు అయిపోయారు కదా బతకాలి కదా అది తిండి తిప్పలు ఏమి ఎవరు పెట్టడం వాళ్ళు వెనక్కు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ ముస్లిం స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళు జాయిన్ అయిపోయారు వాళ్ళే గుట్టారు గుట్టారు దుల్ ఫితా ఆయన ఫోర్ ఫాదరు ఒక ఆయన అలాంటి బ్రాహ్మణుడు వీళ్ళందరూ బ్రాహ్మణులు వాళ్ళ ముఖంతో వీళ్ళు చేసినటువంటి పొరపాటుకి అలా అయింది అది ఇప్పుడు ఆ మసూద్ అర్సర్ రావడో ఉన్నాడు వాడు ఇంకో బ్రాహ్మణుడు వీళ్ళందరూ బ్రాహ్మణుడు ఒకప్పుడు అంటే వీళ్ళు కోర్ పాలు వచ్చి కాబట్టి కలిపూర్చాల్సిన దాన్ని డివైడ్ ఎప్పుడైతే చేశారో దాని నుంచి ఇన్ని కష్టాలు వచ్చాయి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఎప్పుడైతే ఈ విధంగా చెప్పినాడో అది వాయువు సకల ప్రాణులను ఇలా కలిపు ఉంచుతోంది అని చెప్పాడో నువ్వు చెప్పిన సమాధానం బాగుంది అంటే ఆ సందర్భం ఏమిటంటే యాజ్ఞవల్క్యుని వీళ్ళు ప్రశ్నలు అడుగుతారు ఆయన చెప్తే ఆయన గొప్ప చెప్పకపోతే బేస్ట్ అది సందర్భం సరే నువ్వు ఫస్ట్ పరీక్ష పాస్ అయిపోయావు నువ్వు రే అ సూత్రమునైతే బాగా చెప్పేశావు ఆ సూత్రం లోపల ఉండే అంతర్యామం చెప్పుకోడా అని పరీక్ష రెండు ప్రశ్నలు తదంతర్గతంతో ఇద సూత్రం అంతర్యామి భ్రూహిత ఆహా సూత్రము క్రియాశక్తి ప్రధానంగా ఉంటుంది అంటే చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా ప్రాణశక్తి లేక క్రియాశక్తి ప్రధానంగా ఉంటాయి ఆ సూత్రములకు మూలమునందు విజ్ఞాన శక్తి ఉంటుంది ఆ విజ్ఞాన శక్తి ప్రధానమైనటువంటి హిరణ్య గర్భతత్వాన్ని నువ్వు ఎదుగుదువా అంటే ఎదుగుదునాడ అదేమిటో అంతర్యాన్ని చేరుకో అంటే ఈ శ్వాస ఎందు ఈశ్వరుడు ఉన్నాడు ఈ శ్వాసను నియంత్రించే చైతన్యము కూడా ఈశ్వరుడే ఈశ్వరు నైకు విభిన్న రూపములు మనిషి ప్రొఫెసర్ గా ఉన్నారు పాఠం చెప్తున్నాడు అనుకోండి అప్పుడు ఆయన విజ్ఞాన శక్తి ప్రధానుడుగా ఉంటాడు పొద్దున్నే ఆరోగ్యం కోసం నడకట్టు వెళ్ళొస్తున్నాడు అనుకోండి అప్పుడు క్రియాశక్తి ప్రధానంలో ఉంటాడు దీంట్లో ఏది స్థూలము ఏది సూక్ష్మము అని చూసినట్లయితే క్రియాశక్తి స్థూలము విజ్ఞానశక్తి సూక్ష్మము కనుక విజ్ఞానశక్తి ప్రధానంగా ఉండే అంతర్యామి ఆ అంతర్యామియే క్రియాశక్తిని నిర్వహిస్తూ నడిపిస్తూ ఉంటాడు కాబట్టి విజ్ఞాన శక్తి రూపంగా ఈశ్వరుడే గలడు క్రియాశక్తి రూపంగా ఈశ్వరుడే గలడు దీనికన్నా దీనికంటే అది లోపల అంటే సూక్ష్మము అని ఆ విధంగా వస్తుంది అంతర్యామను చెప్పవలసినది అని కోరబడిన వాడై ఆహా యాజ్ఞవ్యుడు చెప్తున్నాడు ఇప్పుడు మీరు అంతర్యామి బ్రాహ్మణంలో కోసుకున్నారు పృథివ్యా వేద పృథివీ శరీరం ఎం పృథివీ మంతరోమయత్మా అంతరీ అమృత నిరిలా భావజేయం శ్రు భావన చేయాల్సి ఉంది నన్ను ఎవరో అడిగారు ఏమండీ అంటే విద్యార్థి ఎక్కడో పాఠం విని కొద్దిగా పాఠం విని వచ్చి నన్ను అడిగారు ఏమండీ ఎదురుకుండా సూర్యుడు ఉన్నాడు కదా సూర్యుడు నాకంటే వేరే ఉన్నాడు కదా ఆ సూర్యుడు నేనేనంటారా అడిగాడు అయితే మరి మరి గాయత్రి మంత్రం అలా చెప్తుందో గాయత్రీ మంత్రం ఏమని చెప్తుంది అంటే ఆ సూర్యుల్లో ఉన్న తేజస్సు మీ లోపల ఉన్న తేజస్సు ఒక్కటే చెప్తాం మరి అంటే ఆ తేజస్సు ఈ తేజస్సు ఒక్కటే అయితే నేనే సూర్యుడిని అవుతానా అని ఇంకో ప్రశ్న అవును అలాగే చెప్తుంది శృతికి అలాగే అద్వైతంలో మళ్ళీ కలిసి ఉండదు ఫిఫ్టీ ఫిఫ్టీలు ఉండవు